ఈ రకంగా ఊసుకోక సత్సంగం ఉంటారు చూసాను అలా ఉండకూడదు సత్సంగం సత్సంగం ఎలా ఉంటారంటే మనల్ని ఇన్స్పైర్ చేసి అదిలో కాలక్షేత్రం సత్సంగంగా ఉండకూడదు మనకి అంతరంగ వికాసానికి దోహదపడే విధంగా సత్సంగం ఉంటారు ఎటువంటి వారితో సత్సంగం లేకపోతే మౌనంగా ఉంటారు మౌనంగా ఉన్నప్పుడు మీకు వికాసం ఉంటుంది మహాత్ములతోటి అంటే ఇన్స్పైరింగ్ పీపుల్ తోటి మీరు సంగం చేసినప్పుడు కూడా అంతర్గ వికాసానికి తోడ్పడుతుంది కాబట్టి సాకం ఎటువంటి వారితో ఉండి సత్సంగం చేయాలో చెప్తున్నారు అటువంటి మహాత్ములతో మీకు సత్సంగం లభిస్తే మీరు సన్ని ఎటువంటి వారు శాంత స్వభావం గలవాళ్ళై ఉండాలి శాంతి అంటే శాంతం శాంతి ఉండాలి నన్ను సత్సంగం లేదన్నా చేస్తున్నా చెప్తున్నా ఓంకార ధ్యానం టాపిక్ ఓంకార ధ్యానం గురించి చెప్తున్నాం అరగంట చెప్పారు ఓంకార ధ్యానం సత్సంగం కూడా చేసింది ఈ అరగంటలో మూడు సెల్ ఫోన్స్ వచ్చాయి ఏమంటే అనే టాపిక్ దాంట్లో ధ్యానము డెమన్స్ట్రేషన్ కూడా ఉంది అంటే ఆ ధ్యానానికి వచ్చిన జనుల యొక్క స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మూడు సెల్ ఫోన్స్ మోగిట్లాగా ఉన్నారు అంటే అంటే సెల్ ఫోన్లు బంద్ ఆలోచన వాడు చేయట్లేదు అంటే మీరు అనంతరం ఒకప్పుడు ఓకే మర్చిపోయిన వాడు ఎలా ఉంటాడు టక్ మనీ అహే ఆయన బయటకు తీసే టక్ మినిమం నెషనల్ బ్యాంక్స్ లోపలే దాన్ని కానీ అది మర్చిపోయిన కేసు కాదు అని మనకెలా అది మోగితే తీసి ఆన్సర్ అనేటువంటి బటన్ వచ్చి క్లోజ్ అనే బటన్ కాకుండా ఆన్సర్ బటన్ వచ్చి అది ఎవరి నుంచి వచ్చిందో చూసుకుని చీర పెట్టుకుని మాట్లాడుతుంటే ఓంకార ధ్యానం గురించి పాఠంలో ఇది చేస్తుంటే వాట్లాంటి సత్సంగి పద్ధతి కాదు కదా మొదటిసారి అలా అయింది నేను ఊరుకున్నా రెండోసారి చెప్పాను మళ్ళీ ఆ వారికి ఇంకొక ఫోన్ వచ్చింది వారు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆన్సర్ చేయకండి దయచేసి డోంట్ ఆన్సర్ డెమన్స్ట్రేషన్ చేస్తున్నాం నేను మెడిటేషన్ డైట్ ఇట్ మెడిటేషన్ డోంట్ ఆల్సర్ ఇట్ మీరు కట్టేసే ఇటు ఒకటి ఒప్పుకున్నారని ఒక్కటి ఆమె అబద్ధంలో ఒప్పుకుంటే వద్దని చెప్పాను ఇంటిలో బటన్లు వద్దు అటు బటన్లు నొక్కండి అని అంటే అర్థమేంటి శాంతి లేదు మనస్సులో మీరు శాంతి లేకుండా మీరు శాంత మీరు ఏమి ఇన్స్పైర్ చేయగలుగుతారు ఇంత నేను ఒక వ్యక్తి గురించి నేను కంప్లైంట్ చేయలేదు జనరల్ హ్యాటిట్యూడ్ సపోజ్ నేను సెల్ ఫోన్ యువలో ఎస్కొనించి పాఠం చేస్తున్నాను నేను సత్సంగానికి వచ్చి కూర్చున్నాను ఇప్పుడే మాట్లాడుతున్నాను శాంతి అని అని వర్ణిస్తున్నాను వర్ణించుకోండి సెల్ ఫోన్ పోగింది పోగిన వెంటనే అలా తీసుకునే ఎవరు శాంతి మీకుందా శాంతి నాకుందా శాంతి అంటే మనుషులు వాళ్ళకి కావాల్సింది ఏమిటో ముందు నిశ్చయం చేసుకుని ఆ సత్సంగాన్ని ఒక సరైన తీరులో నడిపించుకోవాలి ఎవరితో సంగం చేయాలని అంటే వాళ్ళు శాంత స్వభావం కలవాలి ఉంటారు ఎప్పుడు కూడా మీకు బలహీనులు అనుకోండి మీరు ఎవళ్ళని ఎవరు స్నేహం చేస్తారు బలవంతుడిని స్నేహం చేస్తారు మనస్సులో శాంతి లేకపోవడమే బలహీనత శాంతియే బలహీనం కరోనా మన ఇండియానికి మన మనస్సులో శాంతి లేనప్పుడు మనం శాంతి గల వారితో మనం సత్సంగాన్ని చేయాలి శాంతి శాంతి అంటే మౌనంగా ఉంటారు అవసరమైన మేరకు మాట్లాడతారు నిబ్బరంగా ఉంటారు కష్ట సుఖాలు రోజు సమానమైన ఒక స్పందనతో స్వీకరిస్తారు సో చాలా కంపోజిడ్గా సోబర్గా ఎవరైతే ఉంటారో వారితో సద్ధంగా ఉంటారు తర్వాత అనన్యమీ చూడండి మళ్ళీ అంటే ఫోకస్ ఎన్ని విషయాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు మనం వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నాము వేదాంతం అధ్యయనం చేస్తుంది కదా మీరు సర్భం మాట్లాడారు సర్పం మీరు రిసీవ్ చేసుకున్నారు అంటే మీ ఫోకస్ సరిగ్గా లేదని తెలిసిపోతుంది అన్యమైంది అన్యమతి అసలు మీరు సెల్ ఫోన్ ఎవరో పెట్టుకునే యథార్థ క్లాస్కి వచ్చారు అంటే మీ అభిప్రాయం ఏమిటి ఏమిటై ఉంటుంది యథార్థం మనం వినాల్సిందే కానీ ఈ మధ్యలో ఈ ఫోన్లో మీరు వస్తే వాటి స కూడా మనం సెటిల్ అంటే మీకు అన్యమత ఉన్నట్లా లేదా స్వామిజీ మీరు ఆకెక్కడ ఉంటాను క్లాస్లో ఉంటాను ఆయన పర్వాలేదు ఫోన్ చేయాలను అనుకోండి నేను ఫోన్ చేసి చెప్తున్నాడు ఎవరికి ఆంశానికి ఒక కొడుకోం అని చెప్పేసి నేను అన్నానుకోండి అదే ఇప్పుడు నా మహింపు ఉన్నాయి బొమ్మ ఉన్నాయి ఒకటి క్లాసు రెండు అది లేదు అలా ఉంటుంది అసలు మెడిటేషన్ చేసే పద్ధతి ఉంటుందమ్మా దాన్ని ఎలా చేస్తారంటే ఇలాగ కూర్చుని అడుగుసుకుని ఈ జగత్తులో ఈ సృష్టిలో నేను చేయాల్సింది ఏమీ లేదు మమ కర్తవ్యం ముఖ్యమే ఈ సృష్టిలో నేను పొందవలసినది ఏది లేదు గోప్తమ్యము ఏదీ లేదు నేను ఈ సంసారమును పూర్తిగా డ్రాప్ చేస్తున్నాను అని అనుకుంటాడు ఈ సేస్ ఇన్ సో మెనీ వర్డ్స్ దాన్ని ఆటో సజెషన్ అంట మనకి ఆ రకంగా సజెస్ట్ చేసుకుంటాడు ఇలా అనుకుంటాడు నేను అని పెట్టుకునే ఉత్తమ మనుషులు అనుకుంటాడు అనుకుని అప్పుడు మెడిటేషన్ ఉంటారమని సమస్యలు అప్పుడు ఎవరిలో తెస్తున్నాం అండి మీకు అన్యమైతే ఉంటుంది అనియమత ఉంటుంది నేను మెడిటేషన్లో చాలా మంచి చెప్పసాప్తుంది చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ సపోజ్ ఇంకో రకంగా చెప్తారు ఐదు నిమిషాలకు వేడేది ఏడు నిమిషాలకి నేనేమో మెడిటేషన్ మొదలు పెడతాను ఏడున్నరకి అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎందుకు దోశలో ఏమో చేస్తున్నట్టున్నాను వాళ్ళు ఆ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి ఎనిమిది అయ్యే ఒకటి మా సొసైటీ మీద నేనేమో అక్కడికి వెళ్ళిపోతాను అక్కడ ఆయన తోటి మనకి ఆ వ్యాపారాన్ని పూర్తి చేసేస్తాను సరే బాగానే ఉంది టైమింగ్ టైప్ వచ్చింది లేడైంది చిందండి మీరు అలా చేస్తే మీ మైండ్లో ఆ ప్లాన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాయి దాని అంటే ఏంటి అలారం కీచ్ కొడుకుంది అలారం కీ ఇచ్చి కొడుకున్నారనుకోండి ఆ అలారం టెన్స్ స్ప్రింగ్ ఎలా ఉంటుంది టెన్స్గా ఉంటుంది అలారం పెట్టుకోకుండా కొడుకున్నారనుకోండి ఆ స్ప్రింగ్ ఎలా ఉంటుంది రూస్గా ఉంటుంది మైండ్ అంటే మీరు ప్లాన్స్ ఆ డేస్ ప్లాన్స్ అన్నీ ఒక్కసారి నెమరు వేసుకుని మెడిటేషన్ కూర్చున్నారనుకోండి ఆ మైండ్ ఎప్పటికీ శాంతం అవుతుంది కాబట్టి ఈ అన్యమతి అనేది ఉండదు స్థిరచితులుగా ఉండాలి అన్యమతి ఉండదు ఇంకా ఎలా క్లాస్ సత్సంగం అన్నా అదే తప్ప ఇంకా మరో దృష్టి ఉండదు తర్వాత జనరల్గా నేను సత్సంగం గురించి తినవరిక ఆ మాట అసలు జీవితంలో కూడా ఇన్ని గోల్స్ ఉండకూడదు ఇన్ని గోల్స్ పెట్టుకోకూడదు ఏదో ఒకటే గోలు పెట్టుకోవాలి ఏమిటా గోలు మన ప్రస్తుతం సందర్భంలో ఆత్మ విచారమే మన ఎదుగుతలున్న ఏకైక లక్ష్యమే ఆత్మ విచారమే అదైతే ఓన్లీ గోలు ఇంత కూడా వేసిస్తే మంచిదే ఆ ధని చూడండి ఎంత హైట్ ఇచ్చి దాని అలా చేయకూడదు లాస్ట్ ఇయర్ కూడా అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అది అయినా కూడా వాళ్ళు ఆ పిల్లలకి ఎకవత్ సంస్కారాన్ని నేర్పుతున్నారు ఈ పిల్లలు నేర్పు భారత బాగు భారత బాగుంది నేర్పుతున్నారు అంటే మనం ఎంత అల్లాది చేసినా పర్వాలేదు అనే ఒక సంస్కారాన్ని వాళ్ళు చేస్తున్నట్టు ఎనివే కాబట్టి అనన్యమతికి అన్యమతి మీ మందులు వండుకూడదు ఏదో ఒకటే ఫోకస్ వేదాంతము ఆత్మవిచారము మిగతా ఉంటాయి మిగతా అసలే ఉండవని నేను అంటారా ఫోకస్ ఉండదంటే ఏదో డబ్బోతో ఏదో కొంత డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు ఉంటారు ఏదో చిన్న పెద్దో ఏదో భోగం కూడా అయాచితంగా వచ్చిన భోగం ఏదో అవన్నీ కానీ ఫోకస్ మటుకు తప్పనిసరిగా ఆత్మస్వరూపం లేదని అటువంటి వారితో సత్సంగం చేయాలి అన్య సత్సంగం చేయకూడదు ఈ సత్సంగంలో కూడా మీ మహాత్ములు వెళ్తాను ఆయన ఆయనకు ఎజెండా ఆయనకు ఎజెండా ఉంటుంది సో ఒక ఆయన నా దచ్చారు కాబట్టి మీ సత్సంగానికి వస్తాను నేను మీ విద్యార్థులకు నేను అప్పులు చేస్తాను ఎందుకంటే అప్పుడు ఉంటాయి విజయవాడలో నేను దేవీ దేవాలయం అంటే కట్టాలనుకుంటున్నాను దేవాలయం కట్టాలి ఎక్కడ కట్టాలంటే విజయవాడలో దేవాల దేవి ఆలయం మీ వాళ్ళు ఒక ఆ దేవి ఆలయం ఎందుకండి కష్టపడ ఆలయం ఉందిగా భక్తులు ఎక్కడికే వెళ్తారు కానీ మీ మధ్యలో ప్రవేశం ఉంది అంటే అదండి కదా అంటే అర్థమైన నేను చెప్తాను అర్థం లేదండి వాళ్ళందరూ వేదాంత విద్యార్థులు ఏదో ఆత్మా బ్రహ్మ ఆగోలే తప్ప గట్టి కురుచు నీ దుర్బృద్ధించలేదు వాళ్ళు మీకు నిరుత్సాహపడతారు వాళ్ళు ఇద్దరు దగ్గర నుమ్మకపోవచ్చుకోవడం ఆ హ్యాబిట్ పెట్టలేదు ఇక్కడ తమతో ఫిల్ నేను ఎందుకంటే అలాంటి ఎజెండా ఒకటి పెట్టుకునే వేదాంతంలో ఇది లేని అనుకోండి అప్పుడు ఏమవుతుంది నా ఎజెండా ఏమవుతుంది మీ అందరినీ ఎత్తున వస్తుంది మీకు దాంట్లో ఫ్రీడమ్ ఎక్కడుంది ఫ్రీడమ్ లేదు కదా మీరు వేదార్థం కోసం మీరు వెళ్తే మీరు ఎత్తున ఎజెండా మేము అది చాలా అనుషయం కూడా ఎజెండా ఉండాలి స్వచ్ఛంగా ఇంకా వేరే ఎజెండా ఉండకూడదు నెట్వర్కింగ్ ఉండకూడదు ఎందుకంటే మన వైశ్యు వ్యూహారం నెట్వర్కింగ్ కాబట్టి ఆ అన్యమని ఉండకూడదు కేవలము స్వరూపం చాలా ఫ్రీడమ్ ఉండదు ఇప్పుడు మీరు ఎండ పెట్టుకుంటే అన్యమని మీకు ఫ్రీడమ్ ఉండదు యూఆర్ ఫుల్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ లేకపోతే లవ్ ఉండదు ఫ్రీడమ్ ఉండాలి ఆ వ్యాధి గారు ఆత్మస్వరూపాన్ని నేను విమర్శ బాగా చేయగలుగుతాను కాబట్టి మహాత్ముడు అనన్యమగా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ కూడా చేయగలుగుతారు అటువంటి వారితో మనం సత్సంగం చేయాలి మధుర స్వభావం ఇప్పుడు ఇతరులలో ఓ గుణదోషాలు ఉంటాయి వాళ్ళ ఆ గుణదోషాల వల పరుషంగా ఉండరాదు మహాత్ములు కూడా ప్రేమ పూర్ణులుగా తప్ప మధురంగా ఉంటాను తప్ప పరుషంగా ఉంటాను పరుషంగా ఉన్న వాళ్ళతో మీరు సత్సంగాన్ని చేయలేరు ఏదో రెండు నిమిషాలు లేట్గా వెళ్ళారనుకోండి ఏదో ప్రాథమిక ఏదో వచ్చింది ఆయన పరుషంగా ఏదో అన్నాడనుకోండి నేను సత్సంగం ఏం చేస్తాను మీ మనస్సు క్లేశాన్ని పొందుతూ ఉంటే ఖేద పొందుతూ ఉంటే మీరు సత్సంగం చేయలేదు అదే ఆ మహాత్ములతో సత్సంగం చేసేప్పుడు చాలా ప్రేమగా మధురంగా ఉండే స్వభావం కలిగి ఉన్నట్లయితే నేను దాని మీద అభిరుచి కూడా కలుగుతుంది ఒకటి మనం ఏ సత్సంగం వ్యవహరితో చేస్తామో వారు మధురమైన స్వభావము కలిగి ఉండాలి తర్వాత సత్సంగం చేసేప్పుడు ద్వైత సత్సంగం చేయకూడదు ఏకత్వ నిష్ఠితమో ఇది చూడండి ఈ లోకంలో రెండు శాస్త్రాలు ఉన్నాయి నామరూపాత్మకమైన జగత్తును సూచించే శాస్త్రము దానికి సైన్స్ అంతే నామరూపంలో అతీతమైన ఆత్మతత్వాన్ని శోషించే శాస్త్రము దానికి స్పిరిచువాలిటీ ఫిలాసఫీ అంటే వేదాంతాలు ఇవి రెండే శాస్త్రాలు ఏమంటాయి కర్మకారణంతా కూడా జగత్తులోనే జగత్తు యొక్క శోభంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు ఈ ఉపాసన చేస్తే ఆ దేవుత యొక్క అదంతా మన జగత్తులో భాగం కాబట్టి ఎంటైర్ రిజియన్ నివసం పాఠశాల మీకు రెలిజియన్ అంటే నామరూపాలే కాత్వము నామరూపం కూడా ఖచ్చితంగా ఉంటుంది రెలిజియన్ అంటే మీకు నామరూపాలతో ఉంటుంది జగత్ అంటే నామరూపాలు రెలిజియన్లో నామరూపాలు ఎలా జగత్తులో ఉండే నామరూపాలకి అనువాద ఉంటుంది అనువా అనువాదిస్తూ లక్ష్మీదేవి ఏ చేత అంటే కంచి పట్టి చేత అంటే ఇప్పుడు అది లోకానువాదం అని మీకు తెలియట్లేదు లోకానువాదం అని తెలుస్తుంది జ్ఞానం సందేహం కదా అంటే లోకంలో అనుకుండే అనుభవాల్ని అక్కడ అనువాదము చేసిన స్పష్టంగా తెలుస్తోంది కదా సో ఇది లోకానువాదము అంటే నామరూపములు లోకంలో ఉంటాయి ఆ లోకంలో మనకు అనుభవాలకు వచ్చే నామరూపాలనే మనం రెలిజీఎన్లోకి బట్టి కాన్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇదంతా కూడా ఫీల్ కష్టం నామరూప సైన్స్ జగత్తు యొక్క నామరూపాలని పరిశోధన చేసుకుంది పరిశోధన చేసుకుంది రెలిజియన్లో పరిశోధన ఉండలే ఒకటి యాక్సెప్టెన్సే ఒకటి చేసుకోవాలి అంటే నేను ఏది ఏది అని ఒకే విమర్శ చేసుకున్నా తప్ప దాన్ని నేనేది నిందించటం లేదు అంటే రెలిజన్ యొక్క సిచ్యువేషన్ అలా ఉంటుంది అది అవసరం అందరిట్లో అందరూ అసమచారానికి యోగ్యులుగా ఉండరు రెలిజియస్ కంటెంట్ అవసరం ఎక్కడొచ్చి మనకున్న మనం గమనించాల్సింది జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే రెలిజియస్ కంటెంట్ ది కంటెంట్ ఆఫ్ రెలిజియన్ అది జనులను దిశ మంచి దిశలో నడిపించేదిగా ఉండాలి ఆత్మవిచార క్షమతను కలిగించేదిగా ఉండాలి తప్ప వాళ్ళని మరింత సంసారంలోకి నెట్టివేసేదిగా ఉండకపోవచ్చు దాంతో దంభము అహంకారము ఇలాంటి కామనలు భయాలు ప్రవేశపెట్టి అదొక మహాభారం కింద అది అందరికీ అలా ఉండదు బయట చేయస్ కరణం మొత్తం మీద నామరూపాత్మకంగాను ద్వైత ప్రధానంగానే ఉంటుంది బైల్ చేసుకరణం ఇట్ ఇజ్ ఆల్ అంటుంది జగత్తు నామరూపాత్మకంగా ఉంటుంది ఇట్ ఇజాల్ సో జగత్తుని శోధన చేసే శాస్త్రము సైన్స్ సైన్స్ డీల్స్ విత్ మల్టీప్లిసిటీ ఇన్ ది ఫామ్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫామ్స్ ఆఫ్ ది వరల్డ్ ఇంకా ఫిలాసఫీ అది నామరూపములకు అతీతమైన తత్వాన్ని శోధనం చేస్తుంది ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచంలో బంగారాన్ని శోభనం చేసినట్టు ఇది రెండు శాస్త్రం రెండే ఒకటి నామరూపములకు చెందినది ఇంకొకటి నామరూపములకు అతీతమైనది రెండు పరస్పర పూరకములైన శాస్త్రములు కాంప్లిమెంట్ అనేటువంటి ఇచ్చేదా ఈ రెండు శాస్త్రములలో కూడా అల్టిమేట్ కంక్లూషన్ ఏకత్వమే నామరూపములను శోధన చేసే సైన్స్ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు నామరూపములకు అతీతమైన తత్వాన్ని శోధన చేసే వేదాంతము ఫిలాసఫీ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తాం ఇది సూర్యుని దగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటాడు వైదిక వైదికాలం టెంపుల్స్ లో కాదు చూసుకుని దండం పెట్టినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటే ఉపనిషత్తు ఏమనిపిస్తుందంటే సుషేస దండం పెట్టిన వాడు గురుడు విడియద్దు ఆ దండం పెట్టబడే ఆదిత్యం లేదు ఒకే తప్పు కూడా దైత్యం అందరం అదే కూడా మహావాక్యము అంట కాబట్టి ఇటు సైన్స్ నేను సరిగ్గా అర్థం చేసుకుంటే మీ మనస్సు ఏకత్వమునందు నిశ్చితమవుతుంది మీరు సదాశిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏకత్వమైనందు నిశ్చితమవు అటువంటి ఏకత్వమునందు నిశ్చితమైన బుద్ధి గలవారితోనే మీరు సత్సంగం చేయాలి అంతేగాని భేద నిశ్చయం అసలు సత్సంగము తగలే తగదు ఎందుకంటే వాడు ఆ భేదభావాలందరినీ కూడా మనకే అర్థకర ఈ అభ్యంతన స్నానానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని వెళ్ళి గౌరవించుకోకూడదు అభ్యంతన స్నానం అంటే వాళ్ళు వదలట వాళ్ళు పడుతూనే ఉంటుంది మీరు కాళిద దృష్టాంతం కాళిద జలజ్ఞాల్లో దృష్టాంతం మీ వదా రాస్తుంది సున్నిపిండి అని పడుకుతూనే ఉంటాడు భూమి సున్నిపిండి ఎలా పడితే ఉంటారు వాళ్ళు వెళ్ళి గౌరవించుకుంటే అలాగే వాళ్ళతో సత్సంగం చేయకూడదు జిడ్డు అనుక్కున్నట్టుగా అదుపుకోవాలి అలాగే వాళ్ళతో సత్సంగం చేయకూడదు దూరంగా ఉంటాను దగ్గర కూడా వెళ్ళటం ఏకత్వ నిశ్చితం మనోహండి తర్వాత అపేత మోహరి మోహము లేని వాళ్ళతోనే సత్సంగం చేయాలి అంటే అసలు మోహం అంటే తెలియాలి మోహం ఏంటో చెప్తున్నాడు దేవుడు పైనే ఉన్నాడు ఈ చుట్టుపక్క ఎక్కడా లేడు దేవుడు ఆ ఉన్నాడు ఇంకెక్కడా లేడు ఇంకెక్కడా లేడు అని అండవు కానీ థింగ్స్ ఆర్ టేకెన్ ఇన్ దట్ వే ఇంకెక్కడా లేదని అండవు కానీ ఇది యాజే ఇంకెక్కడా లేడు అన్నట్లుగా ఉంటుంది వ్యవహార శైలి కూడా ఇంకెక్కడా లేడు అన్నట్లుగా ఉంది సో ఓ రూల్ పెడతాడు రూల్ ఏమైనా పెడతాడు మా మా దేవాలయంలో దేవుడు పద అడుగులు ఉన్నాడు కనుక ఇంక ఇక్కడ ఏ దేవాలయంలోనూ పది అడుగులు కంటే తక్కువే ఉండాలి కానీ ఫోటో ఒక రూల్ పెడతాం ఇలాంటి ముంచే పెట్టారు సాల్ట్లేక్ సిటీ అని యు స్టేట్ లో సాల్ట్లేక్ సిటీ అని అక్కడ ఇది మోర్త్మన్ రెలిజియన్ క్రిస్టియాలిటీలో ఒక సెక్టర్ చాలా పొలిటికల్ ఫీల్ మోర్త్మన్స్ అని ఉన్నారు వాళ్ళ రిలిజియన్ అక్కడే పుట్టి వాళ్ళు వ్యాపించాడు ఎంత ఒక ఫ్యాస్టర్ కూడా కొన్ని హిందూస్టా కొన్ని హిందోస్టానంలో పెట్టాడు వాళ్ళలో మిట్టింగ్ చర్చ్ కెథీడ్రల్ మోర్మన్ కె కేంద్రం ఇది లేదు మక్కాఫర్ ఇది మక్కాఫర్ మోర్మన్స్ మోర్మన్ హాకేంద్రం సాల్ట్ లైట్ సిటీ మొత్తం మీద ఏ బిల్డింగ్ కూడా దానికంటే ఎంతో ఉండడాల్సి ఉంటుంది దాని స్పైన్ ఉంటుంది పైన ఆ స్పైన్ హాయి ఆల్రెడీ అంటే మీకు సిటీ పర్మిషన్ ఇవ్వరు దానిరో సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ వీడియోలో నేను ఏమి కట్టినా ఎందుకంటే పద రూలు సిక్స్టీన్ సెవెంటీ ఫీట్ వరకే ఎవరు చేస్తారు దాని దాన్ని ఎవరు చేస్తుంది అట్లీస్ట్ ఇవ్వదు కదా అంటే అలాంటి బిల్డింగ్ ఏది ఉండదు స్కై స్క్రాపర్స్ ఉండవు ఎందుకంటే తక్కువ అంటే ఎవరు సో ఈ రకంగా దేవుడు అంటే ఉంటాడు ఇది అలాగే ఉండాలని దిస్ ఇస్ కాల్డ్ మోహం ఇది మోహం అంటే తెలుగు ఈ మోహం ద్వార వాళ్ళ కూడా తర్వాత నువ్వు ఆనందం అనేది స్వంతంగా లభిస్తుంది ఎప్పుడు లభిస్తుంది చచ్చిపోయేట ఇంకా చచ్చుకోవడానికి మధ్య ఇప్పటికీ తెచ్చుకోవడానికి మధ్యలో కొంత కాలం ఉంది కదా ఈ కాలం అలాగా నేను భారత్ వేసి ఉండడమే తప్ప ఆనందం అనేది స్వంతంలో అది మోహమాట కాబట్టి ఆనందం అనే దాని అది మీకు ఇప్పుడు జరిగితే దొరికిట్లు లేకపోతే లేదంటే ఏది భవిష్యత్తులో వెది ఎన్నడూ కాదు ఇప్పుడు ఈ క్షణంలో చూసి ఇఫ్ యు కెనాట్ మీరు జాగ్రత్తగా వినండి దయచేసి మీ మనస్సుకి బలంగా తెచ్చుకోండి ఇఫ్ యూ కెనాట్ బి హ్యాపీ ఇన్ నా యూ కెన్ నెవర్ బి హ్యాపీ మీరు లేదు ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండలేకపోతే మీరు ఎన్నడూ హ్యాపీగా ఉండలేదు స్వర్గానికి వెళ్ళడానికి వెళ్తారంగా ఉండేందుకు వెళ్ళను అగ్నిష్టం చేసి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏదో చూసి చెన్నుముఖం చేసుకుని ఎడుపు స్వర్గానికి వెళ్ళగానే ముందు చవరించి వాళ్ళు చెప్తారు స్వర్గానికి వెళ్ళగానే శివడు వెళ్ళబడాలి శివుడు ముందు అతను దుఃఖం వస్తుంది శివుడు వెళ్ళబడితే దుఃఖం వస్తుంది ఏమంటే చదవం ఏర్పడ్డాడు ఈ శివాముడు ఎవడితే సడన్ గా ఏమిటి తెలుసు ఒక అలా ఉంది అని చూస్తే ఈలో వీడి కంటే పది మంది ముందు వీడి వీడికి తెలుసు కూడా ముందు వాటిని చూడగానే వీడికి యూజెస్ ఇంకా ఇంకా స్వర్గాన్ని ఎంగేజ్ చేయాలి ఎందుకంటే ఈ దుష్టుడు హం వీడు స్వర్గానికి అసలు వచ్చే హత్యే లేదు వీడి వీడు నరకానికి ఖాయంగా పోతాడని నేను అనుకున్నా అలాంటిది వీడు స్వర్గానికి వచ్చేసాడు పైగా నారకండు ధర్మరాజు గారు స్వర్గానికి మిగతా దుర్యోధాడు ఆయన అయిపోయేది స్వర్గారోహణ పర్వంగా ఉండిన ఈశ్వరుడిని నేను తగ్గిపోయానికి కాదు ఇదిలో నేను స్వర్గానికి వచ్చాడు అర్జునుడు వచ్చాన రాలేదు వీరుడు అసలే దాదాపు నేను ముందు నాకట్ట ముందు వీళ్ళు జరగాలని రావు ఇందులో నేను నిలబేస్తాను ఎలా అయింది ఆయన ఎలా రిప్లే ధర్మరాజు అలా అయిందంటే బట్టి స్వర్గంలో సుఖం ఉన్నది మోహము స్వర్గంలో సుఖం ఉన్నది మోహం అయితే ముసలిలో సుఖం ఉన్నది అది మోహం అవుతుందా ఏమవుతున్నది మోహమే కదా అదే గదిలే అమ్మ వేరే ముసలమ్ అది వేరు ఇది వేరు నేను బయట ఉన్నాడు నేను దేవుడు కంటే భిన్నంగా ఉన్నాను మోహము సముద్రం కంటే భిన్నంగా ఉన్నాను నేను దేవుడి కంటే వెళ్ళాను అందుకే దేవుడు మాత్రమే దేవుడు ఒక్కడే ఇంకేమీ లేదు నా మాట నేను లేదు దాన్ని సమర్పణ అంట మనిషి సుఖ దుఃఖములకు ఎక్కడో ఉన్న గ్రహములు నక్షత్రములు కారణము ఓహం మనిషి సుఖ దుఃఖములకు ఇతర కారణము కుటుంబ సభ్యుల కారణంగా నేను దుఃఖాన్ని పొందుతున్నాను అది కూడా బాగుంది అంటే మీరు అలా అది తెలిసింది అలా అనిపిస్తుంది దేశం అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా వర్కౌట్ చేస్తూ రావాలి ఈ మోహము మనం ఈ మోహంలో అనే బేసిస్ మీద వర్కౌట్ చేసుకురావాలి అంటే తప్ప నా దుఃఖానికి మీడియా అనే మోహంలో ఆశ్రమాల్లో ఉంటాను సన్యాసులు ఉంటారు బ్రహ్మచారులు ఉంటారు గృహస్థులు కూడా వస్తూ ఉంటారుగా గృహస్థులు రాకపోతే ఆశ్రమంలో వెళ్ళమని వస్తుంది ఎదురు రాక దుఃఖపడతారు గృహస్థులు కూడా వస్తూ ఉంటారు కదా సో ఆశ్రమంలో వీళ్ళందరూ ఉంటారు గృహస్థులు వచ్చి వెళ్తూ ఉంటారు వీళ్ళు సన్యాసులు ఉంటారు బ్రహ్మచారులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఆశిస్తున్నాము ఉన్నప్పుడు వీళ్ళు ఆశ్రమంలో వీళ్ళు దుఃఖిస్తూ ఉంటారు ఎందుకు నేను దుఃఖిస్తున్నామంటే వీళ్ళు వీళ్ళ మూలంగా నేను ఇంట్లో ఉంటాడు భార్య పిల్లలు వాళ్ళతో ఉంటాడు వాళ్ళ మూలంగా దుఃఖాడు కేర ఏముందన్నింటికి కేర ఆశ్రమంలో ఉన్నప్పుడు దుఃఖం కలిగినప్పుడు వాడు ఏం చేయాలంటే నాకు ఎందుకు దుఃఖం కలుగుతుంది ఈ సెటప్ లో ఉండగా నేను ఎందుకు దుఃఖపడుతున్నాను అంటే ఆ సెటప్ను యాక్సెప్ట్ చేయలేకపోవడం అనే ఒక దోషం నాయంలో ఉండబట్టే నాకు దుఃఖం కలుగుతుంది నేను వైఎంఐ నాట్ యాక్సెప్ట్ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని ఆ రకంగా ఆత్మావలోకనం చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోమని తన్ను తాను నేను అంటావా ఆత్మావలోకనం చేసుకోవాలి చేసుకుంటే మీకు సంగతి అర్థం అవుతుంది ఎందుకు తెలుసునండి నేను ఈ బయట ఉండే సెటప్ మీద మీరు మానసికంగా డిపెండ్ అవుతున్నారని అర్థం మీకు ఫ్రీడమ్ లేదు మానసికంగా పరాహీనతలు పడిపోయాడు మీకు ప్రే ప్రేడం లేదు అందుకే మీకు దుఃఖం పెట్టారు ప్రేడం లేకపోబట్టే దుఃఖం పెడతారు లేదు వాటి మీరు ఈ స్టాఫ్ డిపెండింగ్ సైకలాజికల్ యాప్ అంటారు వాళ్ళ మీద అప్పుడు సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోండి అదేవాళ్ళండి మన సుఖ దుఃఖాలను నిర్ణయించేది వాళ్ళు దుఃఖం ఉంటే దుఃఖాలను అనుభవిస్తాం సుఖం ఉంటే సుఖాలను అనుభవిస్తాం వాళ్ళ జీవితంలో పెట్టకూడదు మన సుఖ దుఃఖాలు ఏదో మేనేజర్ ఉంటాడు ఏదో ఏదో జన్మచూసి చూస్తాడు ఆయన నిలబడి చూస్తే ఎంత పెద్ద తింపు చూస్తే ఎంత భగవంతుడు చూడాలి పెద్ద చూపు చిన్న చూపు భగవంతుడు చూసి దానికి విలువ కానీ మేనేజర్ చూసి చూపు అది చెప్పదైతే నష్టం ఎంత పెద్దదైతే లాభం ఒక మంచి సాధునికి ఓ పాడైపోయిన రూమ్ ఇచ్చి ఓ యూజ్లెస్ మంచి రూమ్ ఇస్తాడు అప్పుడు ఈయనజీ అవి ఆచర్య నిదా నాయన కానీ ఆశ్చర్యం నితారు అంతే తప్ప మానసిక బలాధీయత పెట్టుకో ఈ రూమ్ని చక్కగా బలి చేసుకుని తనకు అనుకూలంగా చేసేసుకుని దానిలో ఉండిపోవాలి అప్పుడు ఆ మేనేజర్ గురించి తెచ్చుకుంటారు మనం డౌట్ ఎక్కడ కానీ మీకు డౌట్ కాలేదు వాడు ఈవిల్ లేకు ఎవడో అంటారు కూడా ఎడ్రా ఆయన ఎక్కడ పెట్టే ఈయన ఏమో ఇక్కడ ఎట్ో ఆయన ఎక్కడ పెట్టే ఎవడో అంటారు అడ్డే గురించి వాడిని చీపుకుంటాడు మన వైపు నుంచి నో చూడండి ఏమైపో అంటే అంత సున్నితంగా అంత సూక్ష్మంగా కూడా మోహము ఆపరేట్ చేస్తూ ఉంటుంది అంటే మీకు అన్ని విధములుగా ఇతరులు మనకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అని మీరు కన్విన్స్ అయిపోయిన చోట కూడా ఎంతో కొంత మోహము కొంత ప్రాక్టికల్ ఇష్యూస్ ఏమో ఉంటాయి నేను కాదన్నాను అని కొంత మోహము కూడా ఉంది ఈ మోహము అనేది చాలా డేంజరస్ మోహైచిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దానికి కొంత మోడిఫైడ్గా మనకు అనుభవాలు దానికి కొంత మోడిఫై మార్పు వచ్చి మనకు అనుభవాలు ముఖరించి దేవుడు లోపల హృదయంలో ఆత్మరూపులుగా ఉంటాడు కానీ మనం ఏమనుకుంటాం దేవుడు లోపల ఏడు పెట్టుకుంటున్నారు సుఖం స్వర్గంగా ఉంటుంది ఆత్మరూపంగా ఉంటున్నాం ఇంకా మోహాలు బాగా ఉంటాయి డబ్బు రక్షణ ఇస్తుంది అనుకోండి మోహం చూసి మోహముల నుండి పూర్తిగా తొలగిపోయిన మహాత్ముల్ని పట్టుకోవాలి పట్టుకుంటే వాళ్ళ సంగము వలననే మనం క్రీడ వచ్చేస్తుంది ఇకమ్ ఫ్రీ ఓపెన్ అప్ అయిపోతాం ఈ నెల రోజుల నుంచి మూసిపెట్టిన ఇంట్లో చీకట్లో గబ్బిలాలు అలా ఉన్న ఇంట్లో దమ్ముని చక్కగా తలుపులను తిట్టిదులు తీసి వెలుతురును గాలిలో ఒకరికి వస్తే అలా ఉంటుంది పెట్టి స్పెళ్ళు ఒకరి మనస్సు అలా ఉంటుంది సత్సంగా ఉంది తర్వాత వెలుతురు చీకటి పోయి అది సత్సంగా ఆ విధంగా అటువంటి మహాత్ములతో ఎవరైతే సత్సంగం చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ సత్సంగానికి ఎన్ని కండిషన్స్ పెట్టారు ఒకటి ఎవరితో సత్సంగం చేస్తున్నారో విస్తారంగా పెట్టాను రెండు అసోసియేషన్ ఏ ప్లేస్ ఎక్కడ కూర్చుని సత్సంగం చేస్తున్నారు అది రెండు మూడవది ఏ విధమైన శాస్త్రీయ ఏ విధమైన విమర్శలు చేస్తున్నారు శాస్త్రీయమైన విమర్శలు చేస్తున్నారో లేదా మూడు యాస్పెక్ట్స్ తీసుకోవాలి యోగ్యమైన ఉపనిషత్తు గీత ఇత్యాది శాస్త్రీయమైన విచారణ చేయాలి భోగవాసనల యొక్క ప్రాధాన్యము లేని సందర్భం తీసుకునే విచారణ చేయాలి పైన చెప్పిన లక్షణములు గల మహాత్ములతో మాత్రమే విచారణ చేయాలి అలాగే విచారణ సత్సంగ రూపంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు విచారణ చేయాలి అండి యోగం అనేసి ఉంటాము శాంతైర్నధురస్వే నిశ్చితమనోమోహావనపదస్వ శాస్త్రేషు సమ్యగలిశి सत्यं धर्म्याः सत्यं धर्मेण सत्यं धर्मेण ज्ञान्याष्टनो इदं